హలో నా పేరు రవి మాది ఒంగోలు ప్రాంతం కందుకూరు అంటే ఒక విధంగా ఆంధ్ర సైడ్ అయినా నేను హైదరాబాద్లో ఉంటాను నేను నేను మేస్త్రి పని చేస్తాను అనమాట చిన్న నాటప్పుడు నేను సెవెంత్ క్లాస్ వాళ్ళు చదివాను తర్వాత ఇక నేను చదువు మానేసి ఇంకా హైదరాబాద్లో ఈ పని చేస్తుంటారు కదా ఈ మేస్త్రి పని చేసేవాళ్ళు పిల్లలు మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇంక ఏం చదువుతారా ఇంకా హైదరాబాద్ వచ్చేసి మంచిగా పని చేసుకోవచ్చు మంచిగా నీట్గా ఉండొచ్చు అన్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇక చదువులే కూడా అని ఇంకా అట్లనే వచ్చి హైదరాబాద్ వచ్చేసినాం తర్వాత ఇక మా అన్న కూడా ఇదే ఇదే పని చేస్తూ ఉంటాడు అయితే ఊళ్ళలో మాకు చాలా పొలం ఉంది ఒక పది ఎకరాల పొలం ఉంది మూడు బావులు ఉన్నాయి చాలా పెద్ద వ్యవసాయం ఉండు అయినా కానీ ఇంకా మా నాన్నేం చేసిండు అప్పులు చేసి ఇంకా చాలా ప్రాబ్లం అయిపోయింది ఆకాయన మోసం చేసిండు అట్లా చేసి ఏం చేసిండో అప్పుడు వడ్డీ మీద వడ్డీ చక్కెర వడ్డీ చేసి మొత్తం పొలం అంతా గుంజేసినాక ఇంకా మా నాన్న హైదరాబాద్లో ఆల్రెడీ ఉండే నేను అప్పుడు చిన్నగా ఉండే చదువుకుంటుండే అన్న తర్వాత మా నాన్న ఏం చేసిండు ఇదంతా చేసుకొని ఇంక మా హైదరాబాద్ వచ్చేసిండు వచ్చేస్తే మా నాన్న దగ్గర సొంత పనులు చేస్తూ ఉండేది అట్లా పరిచయంలోనే ఇంకా ఆ ఊరికి పోతే అక్కడ ఊరు కూడా మాకు పనులు ఇవ్వలేదు ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఒక బ్రదర్ ఉంటాడు మా ఆయన రాలేదు అతను రాలేదు అయితే వాళ్ళ వాళ్ళ భార్య అక్కడ ఆ ప్రాంతంలో సేవ చేస్తుండే సేవ చేస్తుంటే ఇంకా అక్కడికి వచ్చి మాకు చెప్తుండే మీరు వేస్తాము నమ్ముకోండి మీరు మీకు సమస్యలు ఉండే కానీ మీరు ప్రార్థన చేయించుకోండి సార్ మీకు నమ్మకుంటే మీరు రావచ్చు అని అట్లుగా చెప్పారనమాట అయితే మీరు నమ్మలేదు మరెందుకు నమ్మాలా నీకు ఇంతగా లాస్ అయిపో నీకు ఎందుకు దేవుడు ఎందుకున్నాడు అది అట్లా అట్లుగా సరే అని చెప్పేసి ఫస్ట్ మా వదినమ్మ రక్షణ పొందింది మా అన్న భార్య తర్వాత ఇక్కడ క్రమేణా ప్రార్థన పోతుండే మెల్లమెల్లగా మెల్లమెల్లగా సమస్యలు అన్ని ఒకటొక్కటి అన్ని ప్రాబ్లమ్స్ అయినాయి పనులు పుట్టిన దేవుడు ఇచ్చిండు అట్లా కొంత కొంతగా చాలా వరకు దేవుడు కార్యం ఆ తర్వాత తర్వాత కొంతకాలానికి నేను చాలా ఆటంకపరిచేవాడిని అందరినీ ప్రార్థన చేస్తున్నా కూడా మైకాల్ పెట్టడం టీవీ సౌండ్ పెట్టడం టేపు రికార్డు పెట్టడం అట్లా చేసేవాడిని ఆటంకపరిచేవాడి అంటే దేవుడు ఇష్టం లేదండి అట్లా ఉండి అట్లా ఇంకా అయితే మైసూరు అనే ప్రాంతానికి మేము వర్క్ నేను త్వరగా ముగించేస్తాను టైం లేదు కాబట్టి మనకి నేను షార్ట్కట్లో చెప్పేస్తాను ఆ మైసూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పెడతారు కదా ఇట్లా ఇట్లా పెడతారు అట్లా పెట్టుకొని ఇక అట్లా పెట్టుకుంటే అక్కడ మస్టర్ వేస్తారు అనమాట పని చేసినప్పుడు మస్టర్ వేస్తారు కదా రోజు ఇక్కడ ఏం చేస్తారంటే ఏలు పెడతారు ఇట్లా ఆఫీస్ వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు వచ్చినట్టు గుర్తున్నట్టు అట్లా పెడుతుంటే ఆ రోజు నేను ప్రతిసారి నేను పెట్టించుకునే వాళ్ళు కాదు కాకపోతే ఒక ఆశ అయితే నాకు ఉంది యశ్ ప్రభు గొప్ప దేవుడు అయినా అని ఒక ఆశ చిన్నప్పటి నుంచి భక్తి కూడా ఉండే కానీ కొన్ని కారణాల వల్ల దేవుని మీద విరక్తి అంటే అట్లా వ్యక్తి కొన్ని సందర్భాల్లో చాలా నేను అనుకున్నది అది జరగలేదు సరే అది అట్లా దేవుని చిత్తము మరి ఏదో మనకు తెలియదు అంత అవగాహన నాకు లేదు తెలియని వయసులో అట్లా అట్లాంటి ద్వేషం ఉండేదన్నమాట దేవుని దయవల్ల అది అంత పోయినా ఆ మైసూర్ ప్రాంతం వినప్పుడు అక్కడ పనిచేస్తుంటే ఆ బిల్ బిల్డింగ్ నేను కింద పడిపోయింది అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది నా ఇప్పుడు కూడా అది ఆయన ఆ బిల్డింగ్స్ కింద తర్వాత ప్రభు దూతలు వచ్చి ఇట్లా నన్ను ఇట్లా పట్టుకోవటం ఆ అది పడినప్పుడు మొత్తం కింద వచ్చి పడాల కానీ నేను ఆ కొంత ఆకారులకి కొట్టుకుని కిందకొచ్చే వరకు ఇంకా నన్ను అక్కడ పనిచేసినట్టు కానీ నాడు పట్టుకొని తీస్తే నాడే ఆడతారు చనిపోయినకున్నారు అందరూ అందరు బాధ ఏడుస్తూ బాధ ఇట్లా ఉండరు మొత్తం నలభై మంది టీమ్ పోయిన అక్కడికి ఇంకా తర్వాత ఇంకా చూసుకుంటే అక్కడ అంత భయంకరమైన ఉంది అని చెప్పేసి చాలా మంది చనిపోయినారు ఇక లేదని చెప్పి ప్యాకప్ చేసుకొని పోదని చెప్పి అనుకుంటూ ఉంటే అట్లా ఒక ఆయన చెప్పిన జరిగింది అక్కడ చాలా మంది చనిపోయినట్లేసరికి ఇంకా ఇక అందరూ డిసైడ్ అయిపోయి వచ్చేసినారు హైదరాబాద్ వచ్చినాక ఇక నాకు మేనేజ్ అయింది అప్పుడే ఇంకా నేను వచ్చేవరకి మా భార్య కూడా ప్రార్థన పోతుంది ఇక వాళ్ళు ప్రార్థన పోతున్నా కూడా నేను ఆటకు పరిచేవాన్ని ఒకప్పుడు సరే ఉట్టికి ఎన్ని కొనాలని చెప్పేసి ప్రార్థన పోతున్న చర్చ్ ఉండేది ఒక చర్చి ఉండే ఆ చర్చికి పోయి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు సరే మనం కూడా ప్రార్థన చేద్దాంలే అని ఇంకా అక్కడ కూర్చొని ఇంకా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు అట్లా బయట కూర్చుని ఆ టెన్టీస్ ఉంది బయట కూర్చొని సరే అని ప్రార్థన చేసుకుంటా ఉంటే అప్పుడు దేవుడు నాకు అవన్నీ చూపించండి నేను ఎంత భయంకరంగా జీవించాను అది ఆయన ఎట్లా ఆయన నన్ను కాపాడేళ్ళు అవన్నీ నాకు కండల కట్టాలి చూపించాను దేవుడు అప్పటి నుంచి ఇంకా నేను నేను ఏమేం చేసి అన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమించు అని చెప్పి ఇంకా అవన్నీ ఒప్పుకున్న తర్వాత ఇంకా అప్పటి నుంచి ఒక ఒక భారం కదా అది డిఫికల్ట్ అనిపించింది ఇంకా అప్పటి నుంచి ప్రభు నమ్ముకున్నాను తీసుకున్నాను తర్వాత ఇట్లా సేవకి ఉంటే పోయేవాడు నేను కూడా కానీ అంతగా ఏదో వాక్ ప్రార్థన చేయాలా అక్కడ పోయి కొంచెం వాకి అని చెప్పి కానీ వాకింగ్ చదవాలా మనం కూడా దేవుని సువార్త ప్రకటించాలా మన ఇదే వాళ్ళ ఉండకూడదు అనేది తెలియదు నాకు అట్లా ఆచారబద్ధంగా కొంతకాలం జీవిస్తూ ఉండే తర్వాత రక్షణ పొందిన తర్వాత సేవలో బలపడిన తర్వాత ఇంకా అనేక ప్రాంతాల్లో అవకాశం ఉన్నప్పుడు నేను పని చేసుకుంటాను డే అంతా పని చేసుకుంటా సాయంత్రం పూట సేవకి వెళ్ళిపోతాం ఏదైనా ముఖ్యమైనది ఏదైనా ఒక డే లెప్పి మీటింగ్ ఉంటే ఆ రోజు పనికి సెలవు పెట్టి పనవులు పెట్టి ఇంకా వెళ్తూ ఉంటాం అట్లా సువార్త నేను ప్రకటిస్తూ మా బ్రదర్ ద్వారా కొన్ని విషయాల్లో దేవుడు బయలుపరిచిండు బైబిల్లో నుంచి కొన్ని అట్లా కొంచెం పరిచయాలు పెంచుకోవటం ఇంకా ఆత్మయంగా బలపడడానికి దేవుడు సహాయపడటం అట్లా అవన్నీ జరిగింది అట్లనే ఇంకా సేవ చేస్తూ ముందుకు పోతూ ఉంటాం కానీ చాలా శ్రమలు భయంకరమైన శ్రమలు వచ్చినాయి ప్రతి శ్రమ నుంచి కూడా దేవుడు మాకు విజన్ ఇచ్చింది హలోనియాక్సిడెంట్స్ అయినాయి బైక్ మీద పోతానా యాక్సిడెంట్స్ అయ్యాయి ఒక బిల్లీ మీద పడ్డట్టు ఒక ఏదైనా ఒక ఇన్షిడెంట్ జరగబోతుంటే దేవుడు నాకు ముందుగానే కలదోర చూపించేవాడు ప్రార్థన చేస్తే దేవుడు నన్ను కొట్టేసి అట్లా నా జీవితం అట్లా దేవుడు కొనసాగిస్తుంది నేను అసలు చాలాసార్లు నేను చనిపోయేవాడిని ఎలక్ట్రికల్ షాక్ ద్వారా ఊర్లో పొలం ఉన్నప్పుడు ఆ బావి దగ్గర పోయి మోటార్ వేస్తుంటే షాట్ తగలటం చాలా భయంకరంగా బావిలో పడిపోయి వాడిని దాంట్లోంచి దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చింది కానీ చిన్నప్పుడు నాకు అనేక మంది కథలు వచ్చేటి అంటే ఒక ఏదో ఒకరు ఎవరో ఒకరు నన్ను తరుగుకొని ఆ ఒక లోయ కనపడినట్టు లోయలైన పడుతుంటే ఎవరు ఒక ఆయన లాగినట్టు లాగినట్టు అట్లా చాలా జరిగినాయి నా జీవితంలో కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు చిన్న వయసులో నాకు అర్థం ఏంటి కాదు కానీ కొంతకాలం తెలిసింది రక్షణ పొందినాక ఏ ప్రభే నన్ను కాపాడినాను ఈ రోజు నేను సజీవ్ అంటే ఖచ్చితంగా కేవలం ఆయన కృప హలో అట్లనే దేవుని సేవ చేసుకొచ్చి చెయ్యాలా అని ఒక తీర్మానించుకొని నాకు అవకాశం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం చెప్పుకుంటూ నాకు తెలిసిన దేవుడు నాకు ఏ విషయాలు కొన్ని విషయాలు చెప్పించినా అవి నేను చాలా ఆసక్తి ఉంటుంది నాకు కానీ ఆ ఆసక్తిని దేవుడు తృప్తిపరిచిండు ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు ఇప్పుడు ఆయన ఆయన దయ వల్ల నేను మంచిగా ఉన్నా హలవియా ఈ కష్టాలు బాధలు ఉన్నా కానీ ఆయన ఆదరణ అనేది మనకు సో ఈ లోకంలో కష్టాలు సుఖాలు అన్నీ మనకు వస్తేనే ఉంటాయి కదా కానీ ప్రతి దాని నుంచి మనకు దేవుడు విజయం ఇస్తాడు ఎందుకంటే వాక్యం చెప్తుంది అట్లా కాబట్టి మన విశ్వాసంలో మనం ముందుకు పోవాలా ముఖ్యమైనది దేవుని రాకడం ఎంతో దగ్గర ఉంది కాబట్టి మనం సంపూర్ణంగా మనం తయారు కావాలా అనేకులు మనం తయారు చేయాలా ఇది ముఖ్యమైన ఘట్టం హలవీయ అలాంటి కృపా దేవుడు మనకు అందరికి ఇది ఒక చిన్న వాక్యం అవకాశం ఉంటే పంచుకుంటాను మీకు ఒక ఐదు నిమిషాలు నాకెందుకు అలా చూస్తాము ఒక వాక్యము మనందరం రక్షణ పొందే మొదటి తిరుమూర్తి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు వచ్చింది చూడండి చాలా సిస్టర్య విశ్వాస సంబంధమైన మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము హలలుయ చూడండి విశ్వాస సంబంధమైన పోరాటం హలలుయ్య అంటే మనం చేసే పోరాటం ఎట్ అంటే విశ్వాస సంబంధం ఏందంట చూడండి మనం ఆరాధనలో మనం ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాం ఆయన సెలవు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం తాడల ద్వారా ఆయనను ఆయన చేసుకున్నాం హలలుయ్య కానీ ప్రతి దాంట్లో దేవుడు మనల్ని కాపాడాడు హలలియా రక్షణ బోధనం ఆయన నామందు అన్నిట్లో దేవుడు మనకు విజయం ఇచ్చాడు హలలుయ్య కాబట్టి ఆయన ఆయనలో మనం ముందు కొనసాగుతూ ముందుకు పోతూ ఉన్నాం కానీ అనేకమైన శ్రమలు ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ ప్రతి దాంట్లో నుంచి దేవుడు మనకు విజయం ఇస్తాడు హలలియా అలాంటి దృఢమైన నిశ్చయత కలిగి మనం పోవాలా మనకు పోరాటం దేవుడు పెట్టింది హలలియా కాబట్టి ఆ పోరాటం కొరకే మనం ఈ లోకంలో మనం పెట్టింది ఆ పోరాటం ఏంటంట మనుషులతో కొట్లాడేది కాదు హలలియా మనుషులతో కొట్లాడేది కాదే కాదు ఎందుకంటే ప్రేమతో దేవుడిని ఎద్దకు మనుషులను నడిపించుకోవాలా మంచి పోరాటం మనం పోరాడాలి అపోర్స పౌరుల భక్తుడు ఈ మాట ఆ తిమోతి అనే ఒక భక్తుడికి చెప్తున్నాడు కాబట్టి ఈ లోకంలో మనం ఒక యాత్రికులాగ మన లోకంలోకి మనం వచ్చినాం కాబట్టి మన యాత్రను ముగించేంత వరకు ఈ లోకంలో మనం దేవుడు పెట్టింది కాబట్టి మనం అందరం రక్షణ పొందిన వాళ్ళం అందరం దేవుని సేవలో ఉన్న వాలం కాబట్టి మనం వినాలా దేవుని వాక్యంలో బలపడాలా అనేకుల దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలా శువార్త ప్రకటించుకుంటే శ్రమ అని వాక్యం చెబుతుంది కాబట్టి మనకు శ్రమ ఉంది ప్రకటించిన వాళ్ళకు కూడా శ్రమ ఉంది చూడండి ఎందుకంటే మనకు దేవుడు రక్షించుకుండు కానీ రక్షించుకున్నాక మనం ఏం చేయాలా ఇతరులకు దేవుని యొక్క ప్రకటించాలా వారి కోసం మనం ప్రార్థన చేయాలా మన ప్రాంతంలో మనం పోరాడాలా ఇంకొక చిన్న వాటిని చూపించి నేను ముగించేస్తాను ఒక టైం నేను తీసుకోను కొలసి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన చూడండి ఇక్కడ ఏముంది అక్కడ చూడండి మన పోరాటం దేనికి సంబంధించింది మనం దేనికోసం మనం ఈ లోకంలో మనం ప్రభు నమ్ముకున్నాం మనకు పోరాటం ఉంది హలలిగా అది ప్రేమతో మనుషుల్ని దేవుని చెంతకు మనం నడిపించుకోవాలా దేశంతో చెప్తే ఎవరు కూడా రాదు కదా దేశంతో చెప్పిన ఒక పాఠశాలను చర్చకి రాకపోతే నీకు నర నీకు అక్కడ పోతే ఇక్కడ పోతే కానీ రాలేదు చూడండి ఒక టైం వచ్చింది దేవుడే నడిపించడు ఆ రీతికి రక్షణ పొంది కాబట్టి మనం ప్రేమతో మన మనుషుల్ని దేవుని చెంతకు మనం నడిపించుకోవాలా మన ఎలాంటి ద్వేషం మన ఉండడానికి వీలేదు మన దేశాత్మ ఉండటానికి వీలేదు ప్రేమతో మనుషులు దేవుని చెందకు మనం నడిపించుకోవాలి కాబట్టి మన పోరాటం ఎట్లంటా అనేకుల కొరకు మనుషులు అందరూ ఎట్లుండాలంట చూడండి మీరు సంపూర్ణలు మనం సంపూర్ణంగా మనం తయారు కావాలంట ప్రభువులు మన ఆచారబద్ధంగా మనం జీవిస్తే మన సంపూర్ణ ఎప్పుడు కూడా మనం కాలేము మన ప్రభు నమ్ముకున్న తర్వాత సంపూర్ణంగా ఎందుకు మనం సాగిపోవాలా ఆయన మార్గంలో అని చెప్పిన ప్రతి వాక్యం పట్టుకొని మనం ఈ లోకంలో మనం జీవించాలా మన జీవితంలో అది అమలు పరుచుకోవాలా విశేషంగా దాని అనుభవపూర్వకంగా అనేకలు వాటిని ప్రకటించాలా అప్పుడు వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు తయారైతారు అదలియ ఎందుకంటే ఎవరో ప్రార్థన చేస్తే ఎవరో దేవుని వాక్య చెప్తే మనం అందరూ రక్షణ పొందేవాళ్ళం కదా కానీ మన రక్షణ పొందినప్పుడు ఏదో మనం వాళ్ళు రక్షణ పొందాలా ఎందుకంటే ఒక ఆత్మ కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మనమేం చేయాలి దేవుని స్వార్థ మనం ప్రకటించాలా వాళ్ళందరిని సంపూర్ణంగా మనం తయారు చేయాలంట చూడండి మీరు సంపూర్ణులను ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలో అంట ఒక సంపూర్ణతలోనే కాదు ప్రతి దాంట్లో నుంచి మనం ఎట్లా ఉండాలంట దేవుని గుర్చి దేవుని చిత్తంలో కూర్చి చూడండి ఆయన చిత్తంలోకి వచ్చి ఆయన చిత్తం ఏంది ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందటం దేవుని చిత్తం ఏందంటే రచించున్న వారికి శువార్త ప్రకటించడం ఎన్నో విషయాలు ఉన్నాయి బైబుల్లో ఆయనకి ఇష్టమైంది ఆయన చిత్తం ఏంది ఆయన ప్రణాళిక ఏంది ఏసు లోకానికి ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చిండు చెప్పండి రచించిపోయిన వ్యక్తిక రక్షణకు వచ్చిండు పాపముల ఉన్న వ్యక్తి రక్షణ ఈ లోకానికి వచ్చి ఆయనే ఆ మరణం పొంది మనం అనుభవించాలనే శిక్ష ఆయన అనుభవించి మనకు రక్షించుకున్నాడు ఎందుకు మనం కూడా అలా ఆ రక్షణ సందేశాన్ని ప్రకటించాలని హలలియ అందుకే ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణంగా ఆయన దేవుని చిత్తంలో కూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారై ఉండవాలని ఏం చేస్తారంట ఆయన ఒక ఒక భక్తులు ప్రార్థన చేస్తారంట తన ప్రార్థనలో పోరాడుతున్నాడంట హలూయ మనం కూడా అనేకులు సంపూర్ణంగా తయారు కావాలా అంటే ఏం చేయాలా ఎట్లా తయారవుతారు వాళ్ళకి దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో పోతేనే సంపూర్ణంగా తయారైతారు అంతే కదా దేవుని వాక్యం మనం ప్రకటించకపోతే దేవుని వాక్యం మనం లేకుంటే సంపూర్ణంగా మనం తయారు కాలేం ఏదో వాక్యం విని వెళ్ళిపోతే కాదు అది మన జీవితంలో అవలంబించుకోవాలి ఆ వాక్యాన్ని మనం పట్టుకొని మనం జీవించినప్పుడే మనం సంపూర్ణంగా ఆయన ఆత్మలో ఆయన చిత్తంలో గ్రహించగలం సంపూర్ణ ఆత్మ కలిగి మనం ఎదగలం అలాంటి సంపూర్ణ ఆత్మ కలిగి ప్రార్థన కూడా మనం చేయగలం హలో అందరి ప్రార్థన చేసింది ఆయన కాబట్టి మనం కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలా హలోని ప్రార్థన చాలా ముఖ్యమైనది హలలుయా కాబట్టి అనేక కోసం మనం ప్రార్థించాలా రచించిపోతున్న వాళ్ళ కోసం దేవుని శువార్త మనం ప్రకటించాలా ఇందాక పాడబం కదా ఇది కోతకు సమయం పని వాళ్ళ తరుణం కాబట్టి దేవుని సేవ కోత విస్తారంగా కానీ పని కొద్దిగా ఉన్నారు కాబట్టి ప్రవర్ణుడు ఆయన పొలంలో పని మనం దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ఆ పొలంలో మనం పని అదే దేవుని బిడలు కాబట్టి మనకు దేవుడు ఇచ్చిండు ఒక విధానం ఒక ఒక పని ఇచ్చింది దేవుడు కాబట్టి ఆ పనిని మనం సంపూర్ణంగా ఆయన తిరిగి వచ్చేంత వరకు దాన్ని మనం కొనసాగించుకోవాలా మనకి ఇచ్చిన తలాంతులు ఆయన మహిమార్థమై మనం వాడుకోవాలా హలవీయ ఎందుకంటే ఐదు తలాంతుల నుంచి ఒక ఉపమానం చెప్తాడు ఆయన దేశాంతరం వెళ్తూ ఒకడికి ఒక తలాంతి ఇస్తాడు ఒక రెండు ఇస్తాడు ఒక ఆయనక మూడు నాలుగు తలాంతులు ఇస్తాడు వాళ్ళందరూ డబల్ చేసి పెడతారు కానీ ఒక ఆయన ఏం చేస్తాడు ఆ తలాంతి తీసుకుపోయి భూమిలో బాధ పెడతాడు అట్లా మనం ఉండొద్దు కాబట్టి మనం ఆత్మలో బహుగా మనం ఫలించాలా మన ఇచ్చిన తలాంతులు ఆయన మహిమార్థమై వాడుకున్నప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు బలానామకమైన మంచి దాసురాని మనకు విరిగి దేవుడు ఇస్తాడు మనుషులు కాదు ప్రభువు మనకి ఇవ్వాలా ఆయన మెప్పు మనం పొందుకోవాలి మనుషుల మెప్పు మనకు అవసరం లేదు హలలుయ్య కాబట్టి ప్రతి ప్రతి విషయంలో కూడా ఆయనను మహిమ పరిచేలాగా మనం మన జీవితాలు సంపూర్ణంగా ఆయనలో తయారు చేసుకోవాలి కేవలం దేవుని వాక్యం వలనే హలలీయ కాబట్టి మనం వినాలా అది మన హృదయంలో పెట్టుకోవాలా కానీ మనకి ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఖచ్చితంగా ప్రభు దానికి నుంచి విడుదల మనకు కనిపిస్తుంది కదా కాబట్టి అందుకే పౌరు భక్తులు అంటాడు వెనుక ఉన్న వాటి వాటి కొరకు వేగిరి పడుచు గురి కాబట్టి మన వెనుక చూస్తే మన సమస్యలు మన బాధలు మన అన్ని కాబట్టి మనం ముందుకు అడుగేయలేము ఎంత కష్టమన్నా ఎంత సమస్య ఉన్నా గానీ ఎంత దూరమైనా గానీ ప్రభు కొరకు ఆయన ఆయన చూపించిన మార్గంలో మనం ముందుకు సాగిపోతూనే ఉండాలా అనేకులు ఆ మార్గం మార్గంతో మనం నడిపించాలా అది మన మనకు జీవిత విధానం అందుకోసమే ఏసు ప్రభు ఇంతకాలం అని ఈ లోకంలో మనం పెట్టి హలదియ చూడ మన పూర్వీకులు ఉన్నదా మన బంధువులు కొంతమంది లేరు ఎంతో మన కళలో చూస్తూ ఉన్నాం కానీ ఇంతవరకు దేవుడు మనల్ని సజ్జులుగా పెట్టినంటే ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం తీర్మానించుకోవాలా ప్రభు కొరకు విశ్వాస పోరాటంలో మన దేవుని వాక్యంలో ఆయన ఆయన రాకడం దినాలు ఉన్నాం కాబట్టి మన విశ్వాసాన్ని చెడగొట్టానికి దుష్టుడు అనేకమైన ఆటంకాలు అనేకమైన శ్రమలు వాడు పెడతా ఉంటాడు కాబట్టి పరిధిని మనం భయపడకుండా ధైర్యంగా ప్రార్థనతోని పట్టుదల కలిగి విశ్వాసంతో మనం ముందు కొనసాగిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు విజయము ఇస్తాడు కాబట్టి దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేసిండు ఇంకా సాక్ష్యం చాలా కానీ సాక్ష్యం అని నాదేదో గొప్ప చెప్పుకోవడం కాదు అది ఎవరిచ్చింద్రు ప్రవే ఇచ్చింది కదా హలవీయ కాబట్టి ఆయనకి మహిమ రావాలా హలవీయ మన గొప్పతనం మనకు అవసరం లేదు ఆయన ఇచ్చే కాబట్టి మనం ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి అసలైన సాక్ష్యం ఏంది ఆయన గురించి ప్రకటించడమే అది అసలైన సాక్ష్యం మన గురించి మనం చెప్పుకుంటే అదేం పెద్ద ఏం ఉండదు కానీ ఆయన గురించి మనం ప్రకటించినప్పుడే అసలైన సాక్ష్యం మనం మన యువగలం ఫలం కాబట్టి ఏది వచ్చినా సరే మనం భయపడకుండా ధైర్యంగా మనం ఉండాలా ఎందుకంటే భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మన విశ్వాసంలో మనం సంపూర్ణంగా మనం ముందుకు పోవాలా ప్రార్థన పూర్వకంగా వాక్యంలో మనం బలపడాలా అనేక దేవుని చెంతకు మనం నడిపించాలా అదే మన గురి హ అందుకే విశ్వాస సహితమైన పోరాటం మనం పోరాడుతున్నాం కాబట్టి ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి తర్వాత మన అవకాశం ఉంటే దేవుని చిత్తం అయితే తిరిగి మన ప్రాంతానికి వస్తాం ఆయన చిత్తం హలలుయ్య కాబట్టి నీకు అవకాశం దేవుడు ఇచ్చి నాకు దేవునికి వందరాలు దేవుడు చిన్న వాక్యం దీనించినాక పాస్టర్ గారికి పాస్టమి గారికి వందనాలు చిన్న చిన్న వాక్యం దీని